అన అనగా ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు అతను చానా ప్రార్థనలు చేయంగా దేవుడు ప్రత్యక్షమై అతనికి ఒక వరం ఇచ్చాడు నువ్వేమనుకున్నా అది నీకు ఎంత సంపద కావాలో కోరుకో నీకేం కావాలో కోరుకో అని చెప్తాడు అప్పుడు అతను ఎవరు ఎవరికి తెలియకుండా ఒకరోజు రాత్రి ఒక పడవ వేసుకొని ఒక నది మీద వెళ్తూ కోరుకుంటాడు నాకు ఒక వెయ్యి బంగారం కావాలి దేవుడా అని కోరుకోగా అప్పుడు ఆ పడవలో వెయ్యి వెయ్యి కిలోల బంగారం అనేది వస్తుంది అప్పుడు ఆ బరువుకి ఆ పడవ తట్టుకోలేక మొత్తం మునిగిపోతుంది అతడు కూడా మునిగిపోతాడు అతనికి ఈత రాదు అప్పుడు అతను ఆ బంగారం అన్ని అన్నీ మునిగిపోతాయి అండ్ అతను చచ్చిపోతాడు అతను కోరుకున్న బంగారం ఆ నదిలో మునిగిపోతుంది మునిగిపోవడం వల్ల ఆ బంగారం ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు దీనివల్ల మనకు నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి మరియు ఎక్కడ ఏది ఏ ఉపయోగించుకోవాలో ఏ టైంలో ఉపయోగించుకోవాలో అప్పుడు మనం ఉపయోగించుకోవాలి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంచుకోవాలి అంతే